దేవుని వాక్యం ధ్యానించక ముందు చిన్నగా మనం ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా నీకే స్థుతులు స్తోత్రం మహిమ స్వరూపి మహిమ గల దేవ మహాపరిశుద్ధులైన దేవా నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రం అయినా ఈ గడిచిన కాలంతో కాచి కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకుని ప్రభావ మీ ప్రియులతో కలిసి ప్రభా ఈ రీతిగా ప్రభా నీ శృతిష్టకు మీ వాక్యం ధ్యానించటకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ నా దేవ నా ప్రభా మీ వాక్యమే ధ్యానించడం ఓ ప్రభా ఇంతవరకు ప్రభావ మాకు అనేకమైన విషయాలు మీరు మాకు బయలుపరిచినారు ప్రభావ దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలా మీ వాక్యం ఎట్లా విధేయత చూపించాలా అనే విషయాలు మీ మనకు బయలుపరిచినారు ప్రభా నైనా ఇస్తు ప్రభాక ధన్యత మీరు మాకు అనుగరించినారు ఈ లోకంలో ఆ ధన్యత ఎవరికి లేదు ప్రభా ప్రభావ మీరు మాకు అనుగరించినారు ఈ సమయాన నీకు వందనాలు ప్రభావ ఈ లోకంలో ధన్యత ప్రతి ఒక్క బిడ్డకి ధన్యత కావాలా ప్రభావ ఆ రీతిగా నడిపించి మేము వాక్యమే ధ్యానించబోతున్నాగా ప్రభావ మమ్మల్ని అందరినీ అభిషేకించి వాక్యులన్నీ సత్యమే గ్రహించలేదన ప్రభావ మాకు ఆత్మీయతలిపి మీరే మాతను మాట్లాడు మహింపనుమని ఏసు క్రీస్తు పరిషద్ధ నామమున ప్రార్థించి వెళ్ళిన తండ్రి ఆ మెయిన్ హలలుయ రౌమి రాసిన పత్రిక ప్రభునందు మన తీవ్రతను మన ఆసక్తిని రెట్టింపు చేసుకోవాల హలూయ దేని విషయంలో మనం చింతించొద్దు దేని విషయంలో మనం భయపడొద్దు హలలుయ ఆయనే మన ఆశయ దుర్గము ఆయనే మన కొండ మన దాగుకునే చోటు ఆయనే ఈ లోకంలో ఎక్కడ కూడా మనం దాచబడలేం కేవలం ఏసు ప్రభులోనే మనం దాచబడతాం హలలుయా చూడండి ఆయన ఈ లోకానికి వచ్చిండు మనం పాపులమై ఉండగా ఈ లోకానికి వచ్చి ఆ కలవరిచిలో తన ప్రాణాన్ని మన కోసం దారబోసిండు ఈ విషయం మీరు మనం మనం అర్థం చేసుకోవాలా ఒకసారి మన జీవితంలో మన జ్ఞాపకం చేసుకోవాలా ఒకప్పుడు నేను ఏ రీతిగా జీవించినా ఒకప్పుడు నేను ఏ రీతిగా రక్షింపబడినా ఈ రోజు నేను ఏ రీతిగా జీవిస్తున్నా అనేది మనం మన జ్ఞాపకం చేసుకోవాలా రక్షణ పొందిన మనం అందరము ఈ విషయం మన జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతగా ఆయనను స్థుతిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన చెప్పిన మాట మీద మనం విధేత చూపిస్తూ మరి విశేషంగా దాన్ని ప్రకటిస్తూ ఈ లోకంలో మనం జీవించాలా అని బైబుల్ మొత్తం రాయబడింది క్రీస్తునికి ఇచ్చిన సాక్ష్యం ప్రవచన సారం ప్రతి సాక్ష్యము ప్రభు కోసమే మనం ఇవ్వాలా కదా మనం ఎన్నో సాక్ష్యాలు చెప్తా ఉంటాం అది ఎవరిచ్చిండ్రు ఏసు ప్రభు ఇచ్చిండు మన సాక్ష్యం కానే కాదు మనం ఏముంది సాక్ష్యం చెప్పని ఏమి లేదు ఆయన సాక్షం సాక్ష్యం కాబట్టి ఆ విలువ గల సాక్ష్యను మనం ఏం చేయాలా ఇతరులకు మనం పంచుకోవాలా అప్పుడు మనకు అనేక వాళ్ళ జీతాల్లో మేలుగలుగుతుంది మనకు కూడా ఆశీర్వాదము వస్తూ ఉంటుంది అలాలు కాబట్టి మన రక్షణ పొందినప్పుడు ఒకప్పుడు మనం పాపంలో ఉన్న వాళ్ళం ఎప్పుడైతే ప్రభుని సొంత రక్షకుడిగా మనం స్వీకరించినప్పుడు మన ఆత్మీయ జీతం ఏ రీతిగా ఉంది మన శరీరమైన జీతం ఒకప్పుడు ఎట్లా ఉండే ఆయన ఆయనకు మనం సమర్పించుకున్నప్పుడు ఆయనకు మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రక్షకుడు నా పాపముల కొరక చనిపోయింది ఆయన అని తెలుసుకున్నప్పుడు జీవితం ఏరీత్తుగా ఉంది ఈ చివరి దశలో ఉన్నప్పుడు ఈ రోజు మనం ఈ కాలంలో మన జీవితం ఎట్లో ఉంది అనేది మనం తెలుసుకోవాలా అలా ఎందుకంటే మనం యథావిధిగా జీవించడానికి వీల్లేదు మెకానికల్ గా జీవించడానికి వీల్లేదు రక్షణ పొందిన మనం అందరము ఆయనకు వీటైతే చూపిస్తూ ఇందాక చెప్పిన వాక్యం ఆయన మాటను ఆయన ఉపదేశం చేయాలంట ఆలకించాల తర్వాత అంగీకరించాలా ఆలకించడం వేరు అంగీకరించడం వేరు ఫస్ట్ వినాలా తర్వాత దాన్ని దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే దాన్ని అంగీకరించుకొని ఈ హృదయంలో దాన్ని తీసుకోవాలా హలవ్యూయ కాబట్టి ఆ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది మన జీవితాలు ఎట్లా మారిపోతాయి అనేది మనం ఈ రోజు మనం మనం ధ్యానిస్తున్నాం కాబట్టి చివరి కాలంలో భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం ఎక్కడిసినా అక్రమం అన్యాయం అంత భయంకరంగా ఉంది అనేకులు ప్రేమ చలారిపోతుంది కాబట్టి ఆ చివరి కాలంలో దేవుడు మనకి ఈ విషయాలు చూపిస్తున్నాడు అనేకులు చూపిస్తున్నాడు కానీ వాళ్ళ చూలనే స్థితులు ఉన్నారు వాళ్ళది అది వాళ్ళకు దాచబడిందని చూస్తున్నాం ఆయన జ్ఞానం అంటే దేవుని జ్ఞానం అంటే వాక్యమే ఆయనే జ్ఞానం కదా కాబట్టి వాక్యం కాబట్టి లోకంలో ఈ లోకంలో చూస్తున్నారు కానీ అది లోకంలో దొరకదు అందుకే కొలసలాసిన పత్రికలో పౌలు చెప్తాడు మీరు పైన ఉన్న వాటిని వెదుకుడు భూ సంబంధమైన వాటిని వెదకొద్దంటాడు వాటి మీద మనసు పెట్టుకోవద్దంటారు కానీ లోకంలో ఎక్కడ వెతుకుతున్నారు ఈ భూలోక సమయమైన ఒక జ్ఞానం తితుకుతున్నారు కానీ దొరకదు కానీ మనం ఎత్కాల్సింది ఎక్కడ పైన పైన ఏముంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ బైబులు పై నుంచి వచ్చింది కదా పై నుంచి వచ్చిందా లేదా అంటే ఏసు ప్రభు ఆ పరలోక నుంచి లోకానికి వచ్చిందా లేదా వచ్చిండు అనేక విషయాలు బయలుపరిచిండు ప్రవక్తలకు బయలుపరిచిండు అన్ని వాళ్ళంతా ఏం చేసిండు అవన్నీ రాసిండు ఇది ఈ రోజు మన చేతిలో ఉంది కాబట్టి తెలియకుండా ఒక శాస్త్రము ఒక ధర్మశాస్త్రం అనేది తెలియకుండా ఉంటే మనం ఎట్లా జీవించుకోవాలి తెలియదు మనకి కదా తెలుస్తుందా తెలియదు కానీ ఇది వచ్చిన తర్వాత మనం ఎట్లా జీవించాలనేది దేవుడు మనకి ఇది ఒక అనుగ్రహించింది దేవునికి వందనాలు చెప్పాలి మనం హలలుయ కాబట్టి మనము ఈ లోకంలో ఎట్లా జీవించాలా మన ఆత్మీయ జీవితం మన రక్షణ పొందిన జీవితం ఎట్లా ముందుకు కొనసాగించుకోవాలా మనం ఎట్లా జాగ్రత్తగా జీవించాలా ఈ లోకస్తుల వల్లే మతపరమైన జీవితం మనం జీవించొద్దు మన జీతం సంపూర్ణంగాన్ని సమర్పించుకున్నాం ఆయన చేతి పనిగా ఆయన ఒక మంచి పాత్రగా దేవుడు మనం తయారు చేసుకున్నాడు కాబట్టి ఆ పాత్ర ఎట్లా వాడాలా ఘనమైన పాత్రగా వాడబడాలా కాబట్టి మనం ఘనహీనమైన పాత్ర వాడటానికి ప్రభుకి ఇష్టం ఉండదు కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఉన్నత స్థితిలో ఆయన నిలబెట్టాలని చూస్తూ ఉంటాడు కదా ఆయన మన ఎడల చూపు తలంపులు బహు విస్తారమైంది అవి లెక్కకు మించి ఉన్నాయి కాబట్టి లెక్కకు మించిన విషయాలు దేవుడు నీ ద్వారా నా ద్వారా మన ద్వారా అవి నెరవేర్చుకుంటున్నప్పుడు మనం ఎక్కడున్నాం మనం ఎక్కడ వెతుకుతున్నాం ఈ లోకంలో హలూయ కాబట్టి ఇందా చూసినాం కదా దుర్మార్గము దుష్టత్వము విడిచిపెడితేనే జ్ఞానం వస్తుందంట కాబట్టి అక్రమంలో జీవిస్తే ఈ లోకాదితమైన జీవిస్తున్న మనం జీవిస్తే ఇవన్నీ మనకు కనిపించవు హలలుయ కాబట్టి మనం ఎట్లా జీవించాలా దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం జీవించాలా హలలుయ చూడండి అందుకే ఒక వాక్యం చూస్తాం మనం కొన్ని వాక్యాలు నేను త్వర త్వరగా జీవించేస్తా రోమిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ నుంచబడి అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు హలలుయా చూడండి ఒకని అవిధేయత వల్ల అనేకులు పాపలో ఇప్పుడు చెప్పండి ఎవరు అవితేత చూపించారు ఫస్ట్ ఆదామ కదా వాళ్ళు వేసిన పాపం వల్ల అందరికీ పాపమేంది సంకల్పించింది తర్వాత ఏం జరిగింది ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా తీర్చబడి అంటే ఎవరా ఒకరు ఏసుప్రభు చూడండి మనం పాపులు అయినప్పుడు ఈ లోకానికి వచ్చిండు పాపం వల్ల వచ్చే జీతము ఖచ్చితంగా మరణమే ఖచ్చితంగా నరకమే కాబట్టి ఆ నరకం నుంచి నేను దేవుడిని తప్పించడానికి దేవుడి ఈ లోకానికి వచ్చి మన రక్తాన్ని దారబోసి నిన్ను ప్రథమ స్వాధ్యముగా నేను తయారు చేసుకున్నాడు కాబట్టి ఆ విధేయత మనందరినీ రక్షలు నడిపించింది హలో లూయా అందుకే పౌల్ అంటుడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోయి ఎందుకు చెప్పిండు ఆ మాట కుమార్ ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు కుమారుడుగా ఈ లోకానికి వచ్చిండు తర్వాత తండ్రి చెప్పిన ఆజ్ఞను ఆయన పాటించిండు అంటే తండ్రి వేరే కుమారు వేరే కాదు అంటే గుణగానం చూపిస్తున్నాడు ఇది మనం అర్థం చేసుకోవాలా ఈ లోకానికి వచ్చిండు ఆయన చెప్పిన పని ఆయన ముగించిండు ప్రతి దానికి ఆయన విరేద చూపించింది కదా ఆ గ్యస్తమైన తోటలో అంత భయంకరమైన శ్రమ ఉండే ఆయనకు ఇక వాళ్ళు పట్టు ఆ సమయంలో కూడా ఏం చేసిడు ఆయన ప్రార్థన చేసింది కదా కానీ మనం ఏం చేస్తూ శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తూ ప్రార్థన చేయం వాళ్ళ దగ్గర పోతే వాళ్ళకు ఫోన్ చేస్తే ఫోన్ చేసిన తప్పేం లేదు కానీ నీ విశ్వాసం ఎక్కడుంది అది మనం అర్థం చేసుకోవాలా నీ విశ్వాసం ఎక్కడుంది అంటే ఏసు ప్రభు గురించి అది నేర్చుకుంటున్నాం మనం మన ప్రభు గురించి ఎందుకంటే ఆయన మాదిరి కదా అయనే ఒక మాదిరిగా ఉన్నాడు ఈ లోకంకి వచ్చాడు కదా కాబట్టి ఆయన పోలి నడుచుకోవడం అంటే ఏంది అది పౌలు బాగా అర్థం చేసుకున్నాడు కానీ మనకు అది అర్థం కావాలా మనం అర్థం చేసుకొని ఆయన మార్గంలో మనం నడవాలా ఆయన ఉపదేశాన్ని మనం అవలంబించుకోవాలా ఆయన మరణమగినంత శ్రమ పొందింది చూడండి ఆ శ్రమ ఈ లోకంలో ఒక్కసారి ఈ లోక పాపంతో ఒకటేసారి అమావంతంగా ఆయమ పడబోతుంది అంత భయంకరమైన శ్రమ ఉండొచ్చు అప్పుడు కూడా ఆయన ఆయన ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన కళలకెళ్ళి రక్తం వచ్చాడు మనం చూస్తాం మతేసు వార్త మార్పు సువార్తలు ఉంటాయి చూడండి అంటే మరణం అవినంత శ్రమ అనిపించాడు కానీ తర్వాత ఏమంట తెలుసా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను అర్థించి తొలగింపునాడు అయినా లేదా అంటే ఒక దశలో ఆ శ్రమ ఆయన కానీ తర్వాత ఏమన్నాడు అయినా నా ఇష్టం ప్రకారం కాదు నీ చిత్తమే చిధించను కాకన్నాడు హలలుయా అంటే అట మనం చెప్పగలమా రవ్వ ఈ శ్రమ నాకు వచ్చింది ప్రాభ సాధ్యమైతే ఈ శ్రమ నన్ను తొలగించు ప్రాభ అన్నాడు అయినా సరే ప్రాభ అది నువ్వు ఆజ్ఞిస్తే కదా ప్రాభ వచ్చింది ఈ శ్రమ నాకు అది నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు హలలుయా కాబట్టి నీ చిత్తమే చిత్తను గాక అన్నప్పుడు ఆయన చిత్తాన్ని ఆయనకు విధేత చూపించడా లేదా ఆయన విధేత చూపించుడు కాబట్టి మనకు అందరికీ రక్షణ వచ్చింది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా నువ్వు ప్రభుకి విధేత చూపిస్తే ఆయన మాటను పట్టుకొని జీవిస్తే నీ ద్వారా అనేకులు నీతి మంత్రులుగా తీర్చబడతా అంటే రక్షణలకు వస్తారు హలలుయ అది పాయింట్ హలలుయ అట్లా రక్షణలకు వచ్చినప్పుడు మనకి పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది కదా ఎంతో ఆనందం కలుగుతూ ఉంటది కాబట్టి అట్లా మన జీవితాలను మనం మార్చుకోవాలా మతపరమైన జీవితాలు ఇవన్నీ ఉండవు ఆదివారం చర్చకు వస్తా పోతూ ఉంటారు మళ్ళీ ఆదివారం వస్తారు కానీ ఇవన్నీ చెయ్యాలా ఈ వాక్యాలు అర్థం చేసుకో అదే కదా జ్ఞానం అంటే ఇందాక జ్ఞానం గురించి మనం ధ్యానించినాం మన జ్ఞానం అంటే ఏంటి ఇప్పుడు తెలియాలి కదా ఆయన నువ్వు భయభక్తులు జ్ఞానం అని ప్రభు చెప్పిండు కానీ భయం భక్తి కలిగితే జ్ఞానం ఎట్లా వస్తుంది అది ఎట్లా ఉండదు నువ్వు తెలియాలా లేదా మరి ఇదే జ్ఞానం అంటే ఆయనను తెలుసుకోవటమే జ్ఞానం కదా ఆయన తెలుసుకోవటమే జ్ఞానం ఆయన గురించి నువ్వు తెలుసుకోపోతే నీకు జ్ఞానం ఎట్లా వస్తుంది రాదు అజ్ఞానం వస్తుంది అప్పుడు ఏమవుతుంది అది అటు ఇటు నేర్పిస్తుంది ఒకడు తన ప్రవర్తన సరిగా ఉందనుకుంటాడు కానీ అది ఎక్కడ అది నరకానికి పోతుంది కాబట్టి మనుషులు ఆ రీతిగా వాళ్ళ స్వబుద్ధితో నిందా తీసిన వాక్యం సొంత తలంపులతోని యోచించుకొని పోతున్నారు కానీ వాళ్ళు ఎక్కడ పోతున్నారో వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి ఈ రోజు దేవుడు ఆ మార్గం నుంచి మనకు విడుదల కల్పించి నువ్వు ఏ రీతిగా వెళ్ళాలా అలాంటి వాళ్ళకు నువ్వు ఒక మాదిరిగా ఉండాలా అని దేవుడు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసి నువ్వు పరమ ఫలంగా తయారు తర్వాత చివరిగా ఏం చెప్పిడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థ ప్రకటించమన్నాడు అనేకులు శిష్యులుగా చేయమన్నాడు కాబట్టి ఆ పని మనం చేయాలా చూడండి ఆయన విధేత చూపించాడు కాబట్టి మన విధేత అనేది మన ఎట్లా ఉంటుంది కానీ మనం కూడా దేవునికి విదేత చూపించాలంట ఆయన వాక్యానికి మనం విదేత చూపించాలా ఆయన గద్దించినప్పుడు మనం తిరగాల కోప్పడొద్దు ఒక ఆయన కోప్పడం బైబుల్లో ఆయన స్వస్థత తర్వాత పోయి మళ్ళా రివర్స్ వచ్చింది చూడండి మనం కోప్పడొద్దు ఆయన కొడతాడు మళ్ళా తిరిగి దగ్గర తీసుకుంటాడు మన పిల్లలు మనం కొట్టమా కొట్టినప్పుడు మనం ఏం చేస్తాడు నా బిడ్డ చెప్పి మళ్ళా కౌగులించి ఏడుస్తాడు కౌగులించుకుంటాడు కళ్ళు నిగులుస్తారు ముద్దు పెట్టుకుంటారు అన్ని చేస్తారు ఎందుకు చెప్పండి ఎందుకు అంటే పిల్లలు తప్పిపోతుంటే తల్లికి తండ్రికి ఏముంటుందంటే ప్రేమ ఉంటుందంట వాళ్ళు ఇచ్చిపెట్టాడు మనం ఇచ్చిపెడతాం మన పిల్లలు కానీ ఆయన ఇచ్చిపెట్టాడు ఆయన తండ్రి అసలైన తండ్రి ఆయన మనకు కూడా మన పిల్లలకు మనం తండ్రి మన తండ్రి అందరికీ ఆయన అంటే తండ్రి గుణగానం చూపిస్తున్నాడు తర్వాత కుమారుని గుణగానం చూపిస్తున్నాడు ఎట్లా ప్రేమించాలి అన్ని బైబిల్లో చూపిస్తున్నాం మరి అది అన్ని తెలుసుకోపోతే మనకు జ్ఞానం ఎట్లా వస్తుంది మనకి ఇతరులకు మనం అది ఎట్లా ఇది జ్ఞానం అని చెప్పగలం హలో ఇ చూడండి అందుకే ఒకని అవిధేత అనేకులు పాపలు నడిగిస్తే ఒకని విధేత అనేకులు నీతిమంతులుగా చేసిందన కాబట్టి దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి మనం నీతిమంతులు చేశానంత మన అందరికీ రక్షణ కదా రక్షణ గించినప్పుడు మనం ఏం చేయాలా చూడండి తర్వాత రక్షణ పొందినా కానీ మనం యథావిధిగా జీవిస్తూ ఉంటాం ఒక దశలో చూడండి పౌలు చెప్తున్నారు ఆరో వచ్చిన చూడండి అలాగైనా ఏమందుము కృప విస్తరింపవల్లని పాప మందు నిలిచిందుమా అట్లా మనము క్రీస్తు వేస్తులోనికి బాప్సు లేలే అక్కడ రాదు పాపము విషయం చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవిస్తాము అంటే అసహ్యం కదా అంటే దేవుని కృప ఉందిలే ఆయన కృపగల దేవుడు బ్రదర్ ఆయన కనికరం దేవుడు బ్రదర్ ఎట్లనే క్షమిస్తాడు బ్రదర్ అని చెప్పి మనం చెప్తా కరెక్ట్ క్షమిస్తాడు అయినా కానీ ఎంతవరకు నేను క్షమిస్తాడు నన్ను క్షమిస్తాడు చూడండి మనం ఇంకా యథావిధిగా జీవిస్తుంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి మనకి లోకంసారంగా జీవిస్తుంటే ఆయన ఎంత కాలం అని క్షమిస్తాడు క్షమిస్తాడు కదా ఆయన సహనం కదా చెరువులో పొందే వరకు చివరికి సహనం కలిగి ఉంది కదా ఆయన ఎక్కడ సహనం కోల్పోలే చివరి వరకు ఆయన మరణించేంత వరకు సహనం చూపించుడు కాబట్టి నువ్వు మరణించేంత వరకు కూడా నువ్వు ఆయన మాటకు విధేత చూపించవా విధేత చూపిస్తే ఏమవుతుంది చూపించకపోతే నువ్వు నరకానికి పోతావు కానీ నరకానికి పోవటానికి ఇష్టం లేదు కాబట్టి మన జాగ్రత్తగా దేవుని వాకి అర్థం చేసుకోవాలా మన విని పోయే ఉండొద్దు ఆ వాక్యను మనం ఏం చేయాలి మన హృదయాలు ఫలకమే మనం రాసుకోవాలని వాక్యం చూసినాం చూడండి దేవుని నడిపింపు ఆయన ఆత్మ ఎక్కువగా నడిపిస్తుంది మనల్ని ఒక దశ నుంచి ఒక దశకు నడిపిస్తుంది దేవుడు హలలుయ్య ఒక మొదటి దశ నువ్వు రక్షణ పొందినప్పుడు మనం రక్షణ పొందినప్పుడు మన దశ ఎట్లా ఉంది ప్రార్థన వర్షిప్ ఆరాధన ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది కాబట్టి నిర్లక్ష్యంగా ఒకవేళ జీవిస్తున్నామా అని దేవుడు మరలా అవన్నీ హెచ్చరిస్తూనే ఉంటాడు మన అందరినీ హలలుయ్య చూడండి ఆ రీతి చూడండి కృప విస్తరింపవలనని పాప మంది నిలిచి ఉందమ్మా ఆ టన్నర్వాదంటే అది ఇంపాసిబుల్ అంటున్నాడు తర్వాత పాప విషయమైన చనిపోయిన మనము ఇక మీదంత దానిలో ఎలా జీవిస్తాము నువ్వు చనిపోయినవు నువ్వు పాపం ఉన్నప్పుడు నీ కొరకు చనిపోయినప్పుడు నువ్వు సమాధి ఆ బాప్తిసం తొట్టిలో నువ్వు ఎప్పైతే నువ్వు నువ్వు ముంచబడిన నువ్వు నువ్వు తర్వాత ఆయన తిరిగి నువ్వు పైకి లేచినప్పుడు నూతన జనం పునరుద్ధరణ పొందినవు నువ్వు అంటే నీకు మరణం మీద అధికారం లేదు మరణాన్ని జయించినవు నువ్వు నువ్వు మరణంలో ఉంచి జీవంలోకి వచ్చినవు మళ్ళా దాంట్లో పోతే వాపస్ అర్థమవుతుంది వాక్యం అంటే దేవునికి విధేయత ఎట్లా ఉంది ఆయన ఈ లోకానికి వచ్చి ఎట్లా చూపించిండు శిష్యులు ఎట్లా చూపించు ఒక ఆ విధేయత పడిపోయింది వాళ్ళు కానీ తిరిగి మళ్ళా ఆయనకు ఒక రోషంగా కదా కాబట్టి పడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడైనా తిరిగి లేస్తాడు లేస్తారా లేదా ఖచ్చితంగా లేస్తాడు అంటే మనం ఎట్లా ఉన్నాం నిలబడి ఉన్నమా పడిపోయినామా అనేది మనం అర్థం చేసుకోవాలి వాక్యం ప్రకారంగానే మన జీవితాలు చూసుకోండి ఎందుకంటే ఈ వాక్యం అర్థం లాంటిది మనకి కదా ఈ వాక్యం చూసుకుంటే మన హృదయం కనిపిస్తుంది నువ్వు చదువుతూ ఉంటే నా జీవితం ఎట్లుందని నా హృదయం కనిపిస్తే ఆ వాక్య నేను పొడుస్తూ ఉంటుంది నేను తొలుస్తూ ఉంటుంది అప్పుడు నువ్వేం చేస్తావు బుక్ మూసేస్తావా మూచడానికి వీల్లేదు ప్రభావా ఈ బలహీత నాలో ఉంది ప్రభావా దీని నుంచి నాకు విడదల కలిగించే ప్రభావ నువ్వు కనిగిరం దేవుడు ప్రభా నాతో మాట్లాడడం ప్రభా ఏం చేయాలా ఆ క్షణం ఆ వాక్యంతో మన జీవితాన్ని సరి చేసుకోవాలా కదా సరి చేసుకున్నప్పుడు మనకి దేవుడు మళ్ళా ఏం చేస్తారు నూతన శక్తిని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు దీనికి విశ్వాసం బలపడతా ఉంటుంది అలా చూడండి అంటే మరణలో ముంచి మనం విడుదల పొందితే మళ్ళా తిరిగి మనం ఎట్లా దాంట్లోకి పోతాం అంటే ఎప్పుడైతే మనం నిర్లక్ష్యంగా రక్షణ పొంది అనే ధీమాత ఎప్పుడైతే నిర్లక్ష్యంగా మళ్ళీ ఈ లోకాతీతంగా జీవిస్తామో మరలా నువ్వు పాపం నిలబడటానికి ఆయనకి ఇష్టం లేదు మళ్ళా నువ్వు నిలబడితే ఏమైతే తెలుసా తిరిగి మళ్ళీ ఆయన మళ్ళా సిలువుకేసినట్టు తర్వాత ఏముంది తెలుసా అలాంటి వాళ్ళు మళ్ళా తిరిగి నూతన పచ్చడి అసాధ్యం అంటారు ఖచ్చితంగా శిక్ష ఉంటుందని ఉంది హెబ్రి రచన పత్రికలో ఆరోగ్యంలో ఉంటది కాబట్టి ఇవన్నీ మనకి హెచ్చరిస్తూ ఉంటాయి కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ రీతిగా ఏవే మనకు ఆజ్ఞాపించిండో అవన్నీ మనం ఏం చేయాలా మన జీవితంలో వాటిని పాటించుకొని దాని ప్రకారం తర్వాత చూడండి అదే రోమ్లో పత్రిక పదకొండ వచ్చినాం చూడండి లే పద్దెనిమిది వచ్చింది ఆరుల పద్యం చూడండి పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఎందుకు దేవునికి స్తోత్రము హలలుయా పాపముల నుంచి దేవుడు మనల్ని ఏం చేసిండు తిరిగి ఆయన రక్షణ మార్గంలోకి నడిపించిండు కాబట్టి దేవునికి వందనాలు చెప్పాలి మనం హలలుయ దేవునికి మనం వందనాలు చెప్పాలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం అర్పించాలా హలలుయ తర్వాత మీ శరీర బలహీనతను బట్టి నేను మనుషురీతిగా మాట్లాడుతున్నాను ఏలైనగా అక్రమం చేయుటికై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయమును దాసులుగా ఎలాగూ అప్పగింపు అప్పగించుతురో అలాగే పరిశుభ్రత కలుగుటగా ఇప్పుడు మీ అవయవముల నీతికి దాసులుగా అప్పగింపుడి అంటే మన అవయవములు అంటే మన సంపూర్ణంగా ఒక కాలం మీరు ఏ రీతిగా అపవిత్రకు ఈ లోకాంత దాన్ని మీరు సమర్పించుకొని జీవించు అట్లా కాకుండా మీరు విమోచింపబడిన వారు మీరు ఆయన మరణంలో నుంచి దేవుడు మిమ్మల్ని బయటి తీసుకొచ్చిన వారు మీరు కాబట్టి మీరేం చేయాలా సంపూర్ణంగా ఆయనకు మనం ఏం చేయాలా సమర్పించుకోవాలా మన అవయవములను మన మన మన జీవితాన్ని సర్వస్వ మనం ఏం చేయాలా ఆయనకు అప్పజిప్పుకోవాలా చూడండి అదే కదా సమర్పించుకొని జీవితం అంటే అదే కదా మనం సమర్పించుకొని జీవించకపోతే మన బిడ్డలు ఎట్లయితాం మనం కదా అవుతామా కాలం కదా మనని సమర్పించకపోతే ఆయన బిడ్డలు ఎట్లయితాం మనం కాబట్టి మనం సమర్పించుకొని జీవించాలనే విషయం చెప్తున్నాడు కాబట్టి ఇరవై రెండు చూడండి అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుభ్రత కలుగుటకే మీకు ఫలము చూడండి ఏముంది అక్కడ అయినా నువ్వు ఇప్పుడు అన్నప్పుడు ఇప్పుడు మనం అర్థం చేసుకో ఇప్పుడు అంటే ఇప్పుడే అంటే దేవుని వాక్యంలో జీవం ఉంది ఇప్పుడు అన్నప్పుడు ఇప్పుడే నేడంటే ఈరోజే ఏముండ అక్కడ ఇప్పుడు పాపము నుంచి విమోచింపబడి దేవునికి దాసైనందున పరిశుద్ధత కలిగితే మీకు ఫలము కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలంట అలా లుయ్య మనలో ఎలాంటి అపవిత్రత ఉండొద్దు ఎలాంటి కోపము ద్వేషము మనలో ఉండొద్దు ఎదుటి వాటి నీకు ద్వేషం ఉండొద్దు నువ్వు ద్వేషం ఉంటే ఖచ్చితంగా నీళ్ళు అపవిత్రత ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి మీరు పరిశుద్ధత కలుగుటేగా మీకు ఫలం అంట అదే మనకు ఫలం కదా ఆయనే మనకు ఫలం ప్రథమ ఫలంలాగా ఆయన అర్పింపబడిన తర్వాత తిరిగినాక మళ్ళీ మనం ప్రథమ ఫలంగా ప్రభు మనం సమర్ప ఆయన బిడుదలగా చేసుకున్నాడు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా ఆయన నీతిని అనుసరించి జీవించాలా ఏ కూడా కదా అందుకైనా కష్టాలు అని చెప్తా ఉంటారు ఆయన కష్టాలు నువ్వు యదార్థంగా ఉన్నవో నీతిగా ఉన్నవో భయభక్తున్నవో జీవిస్తో లేవని టెస్ట్ చేయడానికి ఏబు శ్రమ వచ్చింది కాబట్టి ఏబు లే పాపం లేదు చివరిగా ఉంది కొంచెం కానీ ఫస్ట్ ఏముంది చెప్పిండు దేవుడు సాక్షి ఆయన యథార్థవంతుడు నీతిమంతుడు దేవుని ఎందు అన్ని బిరుదులిచ్చిండు ఆయనకి కాబట్టి అలాంటి వాళ్ళకి సైతాన్ని ఎందుకు శోధించాలా ఏబు ఏబు ఒక ధ్యాన వాక్యం ధ్యానిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది విశ్వాసల జీవితానికి ఒక పునాది అన్నట్టు హలలుయ్య చూని కాబట్టి మనకు శ్రమ రాదా అంటే యోబు కంటే మనం అంత గొప్పలమా కదా చూడండి కానీ శ్రమ వచ్చినప్పుడు ఏవేం చేసిండు యహోవ ఇచ్చిండు యహోవా తీసుకున్నాడు ఆయనకే స్థుతి కలుగునిగా కనుడు భార్య ఏమని చెప్పింది ఇంకా ఏం దేవుడు ఇంకా ఏం శ్రమ చూడండి ఈ రోజులో రక్షణ బంధిన వాళ్ళు కూడా ఆ మాట మాట్లాడతారు కదా దేవుడు దేవుడు అంటున్నావు ఏం చేసిండు నీకు దేవుడు అన్నప్పుడు ఏం చేయాలా దేవుడు ఇప్పటి వరకు నేను సజ్జులుగా దివాలా నేను కాపాడుతుంది నీకు అడిగినాని దేవుడు ఇస్తున్నాడు ఇంకా నీకు టైం ఇస్తున్నాడు నువ్వు నరకానికి పోకుండా నువ్వు నీ పట్ల ప్రేమ చూపిస్తున్నాయన అది అది దేవుని కృప కాదా మరి ఏమి ఇవ్వాలా నీకు బంగారం కావాలా వెండి కావాలా ఏం కావాలా చూడండి ఈ లోకస్తులు మతపరమ జీతులు ఇవన్నీ ఉంటాయి దేవుడు నాకు అది ఇస్తే నేను నాకు మంచిగా అయితే దేవుని సేవ చేస్తా నాకు ఈ కార్యం జరిగితే దేవుని సేవ చేస్తా అంటారు కానీ అంటే ఏం చేయకపోతే దేవుని సేవ చేయవా చూడండి ఇది తీర్మానం అంటే విధేత అంటే ఇక్కడే కనిపిస్తుందా నీకు ఆయన ఇల్లు ఆయనకి ఏమి ఇచ్చావు ఏమన్నా ఇచ్చినావా మనం ఇందాక పాడబాన ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణం మనం తీర్చలేం కదా కానీ ఆయన మన కోసం ఇచ్చిండు ఏం ఇచ్చిండు ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు నిత్య జీవం ఇచ్చి నరకానికి పోయేవాళ్ళ నేను ఎన్నోసార్లు చనిపోయే రక్షణ పొందక ముందు కానీ అప్పుడు దేవుడు దూషించినా కానీ అప్పుడుగా నేను చనిపోయిండి ఖచ్చితంగా నేను నరకానికి పోయాను కానీ దేవుడు అన్ను లేదా మన అన్నీ కాపాడిండా మనందరే కదా యాక్సిడెంట్ నుంచి బైక్ యాక్సిడెంట్ నుంచి కాపాడింది దేవుడు కరెంట్ నుంచి కాపాడింది దేవుడు ఎన్నో దాని నుంచి కాపాడిడు కానీ ఎందుకు కాపాడి దేవుడు నన్నే కాపాడిందా చూడండి ఈ లోకలు అందరూ కాపాడుతున్నారు కానీ వాళ్ళు గ్రహించలేకపోతున్నాడు నిన్ను కూడా కాపాడుతున్నాడు నువ్వు విధేత చూపి అవినేత చూపించినా కానీ కాపాడుతున్నాడు కానీ అది నువ్వు గ్రహించలేకపోతున్నావు కానీ ఈరోజు నువ్వు గ్రహించాలా మనం పరిశుద్ధంగా జీవించాలా ఆయనకు విధేత చూపించాలా మన పాపానికి దాసులు కావద్దు ఈ లోక దాసులు కావద్దు మీరు విలువ కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కావద్దని మనుషులకు దాసులు కావద్దు ఒక మనుషులు చెప్తే గీత గీసది అక్కడ అంతే ఈయన ఇంకేం చేయాలంటానికి వీల్లేదు నువ్వు ఆయనకు దాసులుగా ఉండాలా నీతికి దాస్తులుగా ఉండాలా చూడు ఆయన నీతి మన ప్రభుకి దాసులు ఉండాలి మనం ఉండాలా ఎందుకు ఆయన తన రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాడు తర్వాత దాని అంతము నిత్య జీవము ఏందరిది ఆయన ఇప్పుడు పాపములను నిమేపింపబడి దేవునికి దాసులైనందన పరిశుద్ధత కలిగితే మీకు ఫలము దాని అంతము నిత్య జీవం అంట నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నీకు నిత్య జీవము కలుగుతుందంట చూడండి మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవించమో పాపం వల్ల వచ్చే మరణము కాబట్టి మరణం నుంచి నిన్ను విడుదల చేసినప్పుడు మరణంలోకి నువ్వు వెళ్తావా మనం వెళ్తావా అది డేంజర్ జోన్ ఉంది అక్కడ కానీ ఎవరన్నా పోతాడా తెలిసినాడు ఎంత తెలిసినా కూడా పోడు ఎందుకు అది చాలా ప్రమాదమైన స్థలం అన్నప్పుడు ఎవరన్నా పోతారు కదా పోరు అది డేంజర్ పోతారు పోరు కానీ అంతకన్నా ప్రమా అది ప్రకృతి సంబంధంగా కానీ ఇది ఇది ఎవరికి అర్థం కాదు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి చూడండి బైబుల్లో ఇవన్నీ ఆత్మీయమైన విషయాలు కండ్ల కనిపించేది కాదు పాత నిబంధన కల కండ్ల కనిపించినాయి కొత్త వరకు ఆత్మీయంగా చిహ్న పరంగా కాబట్టి ఇది గ్రహించాలంటే నీకు పరిశుధాత్మ అభిషేకం నీకు నీకు అవసరం దేవుని యొక్క అభిషేకం నీకు లేకపోతే ఇవి ఎప్పుడుగో నీకు అర్థం కావు చూడండి అనేసి భీమాతో మనం పోవడానికి వీళ్ళే అదే ఒకడు తనకు తెలిసింది యథార్థం అనుకో దాన్ని తదుకోవాడు ఎక్కడ పోతున్నాడు అరకానికి పోతున్నాడు కాబట్టి దేవుని ఆత్మ అభిషేకం దేవుని ఆత్మ నేను నడిపిస్తా ఉంటాడు నీకు సత్యంలో నడిపిస్తా ఉంటాడు కాబట్టి మీరు వర్షదాత్మ అభిషేకం మీరు పొందుకున్నారని నాకు తెలియదు కానీ ఒకవేళ పొందుకోపోతే దేవునికి అభిషేకం మీరు పొందుకోవాలా ఇది చివరి కాలం అని చెప్పిండు వాగ్దానం చేసిండు అంత్య దినంలో మనుషులందరి మీద సర్వ శరీల మీద ఆత్మను కుమ్మరిస్తున్నాడు కాబట్టి పరిశుధాత్మ అభిషేకం అంటే ఆయన నీ హృదయంలో ఉన్నాడు ఎందుకు ఇదిగో సదాకాల యుగ సమర్థ సదాకాల నేను ఉన్నానని చెప్పిండు కాబట్టి ఎట్లా ఉంటాడు ఆయన వాకిక రూపం ఉంటాడు ఆత్మ రూపం మీ హృదయంలో ఉండి ఆయన నీతో ఇవన్నీ నీకు జ్ఞాపకం చేస్తూ నేను నడిపిస్తా ఉంటాడు కాబట్టి మీరు దేవుని ఆత్మ పరిశుధాత్మ అభిషేకం మీరు పొందుకోవాలా కనిపెట్టాలా శిష్యుడు కనిపెట్టిందా లేదా పేతురు వ్యవహారం అందరూ వేసిన ఆ మేడ గది మీద పోయిండ్రు నూట మంది పోయి అడుగుతున్నారు ప్రభావా మీరు మాకు వాగ్దానం చేస్తున్నారు కదా ఆదరణకర్తను పంపిస్తానో కదా అని వాళ్ళందరూ కింద అందరూ పండగ చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఒక్కరు మిగతా పోయి అక్కడ పోయి ప్రార్థన చేస్తుంటే దేవులకు అభిషేకం వచ్చేది మనం చూస్తాం అపస్తుల కార్యం రెండో అధ్యాయంలో అంత పవర్ఫుల్ అభిషేకం అంతకంటే పవర్ఫుల్ అభిషేకం దేవుడు ఈ చివరి కాలంలో మన ఇస్తాడు ఎందుకు నేను అభిషేకం పొందుకున్న మన ధీమే ఉంటాని కాదు కొన్ని వాక్యం నేను ఎందుకు ఇచ్చుతాడు దేవుడు అభిషేకం అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాల మన జీవితాలను మనం సరి చేసుకోవాలా చూడండి మన ఆయన వాక్ అయితే సరి చేసుకోవాలా అప్పుడు మనం పరిశుద్ధంగా జీవించాలా ఆయన కొరకు సాక్ష్యంగా మనం లోకంలో జీవించాలా కాబట్టి మనం భయపడద్దు చూడండి హెబిల్ రేషన్ పత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయము పదకొండు పద్నాలుగు వచ్చింది చూడండి త్వర కాబట్టి పిల్లలు రక్త మాంసములు గలవారైనన్నా ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని అనగా అపవాదిని మరణము ద్వారా నాశింపజేయుటకును జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారని విడిపించుటకును కూడా రక్త మాంసములలో పాలివాడాయను చూడండి ఈ వాక్యం ధ్యానిస్తుంటే ఎట్లా ఉంది ఏముంది అక్కడ కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున అంటే రక్త మాంసం అంటే ఏంది పాపం వాళ్ళు ఎట్లున్నా ఒకప్పుడు మనం ఎట్లున్నాం పాపంలో ఉన్నాం కదా భయంతో వణుకుతోని ఎంతో భయంకరంగా ఉన్నావు కానీ అక్కడ ఏం చెప్తుంది వాక్యం చూడండి ఇది మనకు అర్థం కావాలి ఈ వాక్యం ఇది చాలా పవర్ఫుల్ వాక్యం నా జీవితాన్ని మార్చేసింది ఈ వాక్యమే నా జీవితానికి ఒక పునాదిగా ఉంది చూడండి ఏముంది అక్కడ కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాడిని అనగా అపవాదిని మరణం యొక్క బలం గలవాడు అంటే అంటే మరణం అంటే సైతాను జీవం అంటే మన ప్రభు ఆ బలము ఏం చేసిన దేవుడు మరణం ద్వారా నశింపజెట్టుకు జీవిత మరణ భయంతో చేత దాసముకు లోబడిన వారు అందరినీ ఆయన కూడా రక్త మాంసంలో పాలు పాపమంతా మన పాపము మన శాపం మన రోగాలు అవన్నీ ఆయన మీద ఆయన పొందినంటావు అవన్నీ మరి నీకు నువ్వు పొందినవా మరి నువ్వెందుకు భయపడాలా నువ్వు ధీమాగుండాలా నా ప్రభు నేను నమ్ముకున్నా జీవిత కాలం అంతే కాలము చివరి వరకు మరణం నుంచి భయం నుంచి బానిసత్వం నుంచి అన్నిటి నుంచి ఆయన మరణం ద్వారా నీకు విడదలగలగజేసిండు కానీ నువ్వెందుకు భయపడతావు మనం తీర్మానించుకోవాలా నేను భయపడను దావిదంటుడు నేను సజీవుణ్ణి నేను నేను చావును కానీ సజీవుణ్ణి ఆయన కార్యాన్ని వివరిస్తా అంటాడు కీర్తన గంధంలో హలో లుయా చూడండి ఈ తీర్మానం మనకు ఉండాలా ఇలాంటి విశ్వాసం మనకు అవసరం ఈ చివరి కాలంలో అలాంటి తీర్మానం అలాంటి విశ్వాసం మనకు లేకపోతే మనం భయపడతా మనం ఎందుకు భయపడతాం మరలా భయపడటకు మీరు దాసపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది అంటే దేవునికి పరిశుదాత్మ అభిషేకం పొందుకున్నారు మీరు కానీ భయపడుతున్నారు అంటే నువ్వు పొందలే దేవుని ఆత్మ ఆ వాక్యం ప్రకారంగా చూడండి ఇవన్నీ ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసిన మనకి ఈ చివరి కాలం రక్షణ ముందు అందరూ ధీమాగా జీవిస్తున్నారు నాకేం కాదు రక్షణ పొందుకున్న దేవుని బాప్సందుకు అన్ని పొందుకున్న పరశురాధం అభిషేకం కృప అన్ని ఉన్నాయి కానీ అన్ని ఉన్నాయి కానీ నువ్వు ఈ వాక్యం ప్రకారంగా జీవిస్తానువా ఈ వాక్యం ప్రకారం మనం జీవిస్తానువా మనం జీవించిన తర్వాత మనకి ఏముంది ఒక పని నెక్స్ట్ లెవెల్ మనకి ఏంది అనేది అక్కడ ఉంది వాక్యం క్లియర్గా ఒకని అవిధేయత వల్ల అనేకులు పాపలు పడిపోతే ఒకని విధేయత వల్ల అనేక నీతిమంతులు కూడా అన్నప్పుడు అక్కడ ఉన్నావు ఆయనకు ప్రతినిధిగానే ఉన్నావు కాబట్టి నువ్వు ఆయన పట్ల విధేత చూపించి ఇవన్నీ గ్రహించి ఇటు అర్థం చేసుకొని మనుషులకు ప్రకటిస్తే అనేకులు అవిధేయత నుంచి దేవుని మార్గంలోకి వాళ్ళు వస్తారు అందుకోసమే దేవుడిని నువ్వు మరణం నుంచి బడి తీసుకొచ్చింది నీ భయం నుంచి నీ బానిసత్వం నుంచి మన తీసుకొచ్చింది కదా ఆయనకు వందనాలు చెప్పాలేదా ఆయనకి ఏమిచ్చే మనం రుణం తీర్చుకోలేం కాబట్టి మనం ఇది తెలిసిన సత్యం తెలిసినాక మన ధీమాగా ఉండటానికి వీలేదు మన విశ్వాసంతో పౌరుషంతో నా కొరకు ఈ లోకంలో జీవించాలా దేవుడు భయపడద్దు సన్నగిలిపోతుంది నీ ఎదుటివాన్ని హేళన చేసినా భయపడద్దు నా ఒకసారి ఏమైందంటే చిన్నగా సాక్షిని చెప్తాను నేను నేను ఒక ఒక వర్క్ మాట్లాడినప్పుడు ఒక ఒక నేను మాట్లాడినా ఇంకో ఆయన చేంజ్ చేసింది తెలుసా అంత రేటు నేను ఎక్కువ చెప్తున్నాడు చెప్పేసి ఇంకొక ఆయన తీసుకొచ్చినప్పుడు ఏమైంది నేను రేటు అగ్రిమెంట్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక ఒక అమౌంట్ ఇచ్చిండ్రు అడ్వాన్స్ లాగా తర్వాత ఏం చేసిండు ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత ఏమైందారు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఇవన్నీ మనకు ఎదురైతే కాబట్టి నీ స్థానం నీ విశ్వాసం ఎట్లా ఉంది నువ్వు ఎట్లా జీవిస్తున్నావు వీళ్ళు ఎక్కడ అహం రావద్దు ఆ టైంలో ఏమని తెలుసా అని వచ్చి ఏం చేసిండు నువ్వు ఎక్కువ చెప్తున్నావు కాబట్టి నేను మీకు ఇవ్వస్తలేదు నువ్వు తీసుకున్న డబ్బులు వాపస్ ఇవ్వమన్నారు అసలు ఒకసారి అగ్రిమెంట్ అయితే ఎవడు వాపస్ డబ్బులు ఇవ్వడు అగ్రిమెంట్ అయితే ఎవరు రావడానికి కూడా నేను పోయి యూనియన్లో కంప్లైంట్ చేశాను అనుకో వాళ్ళు మొత్తం చేసుకొని జైలు వేస్తారు కానీ నా పని చేయలే ఎందుకు చేయలేదు ఎవరు తూరుకుంటారా వాళ్ళ అన్నా నువ్వు ఎందుకు రా నువ్వు గమ్మను ఉంటావు యూనియన్ ఆఫీస్ పోయి కంప్లైంట్ ఇద్దాం పమ్మని అన్నా వద్దు పర్లేదు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మన నువ్వు ఎంత చేసినప్పుడు వేస్టే కదా ఆయనకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు నువ్వు ఎంత చేసినా ఎంత బొమ్మ కూడా నీకు వేస్ట్ అది పనికి రాదు అన్నట్టు వాళ్ళకి మైండ్ లో కూర్చిపోయింది ఏరో వాళ్ళు మాటలు విని పర్లేదు తర్వాత ఏమైంది ఆ క్షణం అమౌంట్ ఇవ్వలేకపోతే వాళ్ళు ఏం చేసి తెలుసా నా వెహికల్ ఉంది వాళ్ళు ఏం చేస్తే తెలుసా సరే ఇక డబ్బులు లేవు కదా ఆ బండి మా దగ్గర పెట్టి మేమే వాడం మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత అవి తీసుకోవడం సిక్స్ మంత్ భయంకరే శ్రమా అనిపించాను నేనైతే సిక్స్ మంత్ బండి లేదు నాకు అయినా సరే బస్సు ధోరణి ఎక్కడ సేవకి వస్తున్నా పోతున్నా కానీ నేను సహనం కోల్పోలే తర్వాత ఏమైంది తెలుసా ప్రార్థన చేసిన వాళ్ళ గురించి తర్వాత ఏమైంది తెలుసా ఒక సిక్స్ మంత్ తర్వాత ఆ మేస్త్రి సరిగా పనిచేయట్లేదని చెప్పి నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే ఎవర్రా ఫోన్ చేసాడు మా పక్క ఉంటారు మా మేస్త్రిలు ఉంటారు కదా ఇంటి వాళ్ళని ఫోన్ చేసాడు జరిగి అంటారు నువ్వు పోవద్దు వాళ్ళు నేను అంతా చేసేగా నువ్వు పోవద్ద అప్పుడు నేనేమనిపించింది సరే అది ఏదో జరిగిపోయింది మనకు తెలియదు సరే పిలుస్తున్నారు పోదాం పోవాలి కదా పోవాలా నువ్వు పోకపోతే ఏమవుతుంది నీలో నీలో కోపం ఉన్నట్టు నీలో ద్వేషం ఉన్నట్టు కదా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి మనకు అవి తగవు అని వాక్యం చెప్ ఏదైనా వాక్యం ప్రకారంగా ఏం చెప్తాను నేను ఏదో గర్వంగా చెప్తలేను అంటే ప్రతి క్షణము ఆయన హెచ్చరించినప్పుడు మన జీవితాలు ఎక్కువని సరి చేసుకోవాలి వాక్యం చాలా ప్రాధాన్యతస్తా నేను చెప్పేదానికంటే వినేదానికి ఎక్కువ ప్రాధాన్యతా కానీ ఎందుకు తెలుసా వాక్యం వినాలా దేవుని వాక్యం విని వాక్యంలో బలపడాలని నాకు ఆసక్తి ఎందుకు వాక్యమే మనల్ని బలపరుస్తుంది కదా వాక్యమే మనల్ని భయం నుంచి విడుదల చేస్తుంది బానిసత్వం నుంచి విడుదల చేస్తుంది స్వస్థత కలుగుతుంది చూడండి ఫోన్ చేస్తాను వాళ్ళు సరి చేస్తలేరమ్మా నువ్వే చేయాలా అని చెప్పానేసరికి అట్లా ఎట్లమ్మా మరి ఏమైంది అంటే ఇట్లా జరిగిందని చెప్పాను నేనేమని తెలుసా నా నోట్లోకి వస్తుంది సరేనమ్మా ఒక నాకు వెహికల్ కావాలమ్మా అంద అనుకున్న వాళ్ళేమో తెలుసా నీ బండి కూడా ఇచ్చేస్తాము పైసలు మెల్లగా ఇచ్చే జాకప్ జాకప్ అంటారు నన్ను మెల్లగా ఇచ్చేసి నువ్వే చేయమా అది ఏదో అయిపోయేదని చెప్పి ఏదోదో పాపం వాళ్ళు వాళ్ళే కొద్దిగా బాధపడతా మాట్లాడుతూ అప్పుడు నువ్వేం చేయాలా సరే అమ్మా అని చెప్పాను పని చేస్తే బండి ఇచ్చింది సిక్స్ మంత్ అయితే నేను చాలా సపర్ అయినా కదా నేను అనుకున్నా అది వస్తుందా రాదనుకున్నా వాళ్ళు అమ్మేస్తా కూడా సరే పర్లేదని చెప్పి నేను నా ప్రకారంగా నేను పని చేసుకుంటా వేసుకుంటా పోతుంది తర్వాత వాళ్ళు వచ్చి పిలిచిందా లేదా నేను గోడ పెట్టొచ్చు ఈయనలో కంప్లైంట్ ఇచ్చు అన్ని చేయొచ్చు కానీ నేను పని ఎందుకు తెలుసా మన వాక్యం మనకు తెలుసు కదా ఒకరి పట్ల మన ద్వేషంగా ఉండొద్దు సాధ్యవంత కాదు ఉండాలా ప్రయాస పడాలా సంపూర్ణం సాగిపోవాల నేను సంపూర్ణ ఏం చెప్పి నేను చెప్తలేను దేడి చెప్తలేను ఆ రీతికి నేను జీవించాలని ప్రయాస పడుతున్నాను కాబట్టి మనం ప్రయాసం మనకు అవసరం నువ్వు ప్రయాస పడితే ఆ ప్రయాసాన్ని దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తుంది అలా లూయ చూడండి ఎందుకంటే మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అడుగు అడుగున పరిస్థితుల నీలో అహం రావద్దు ఎలాంటి సంఘటన నువ్వు అహం నువ్వు ప్రేమనే చూపించాలా వాడిని నువ్వు క్యూడు చేయించు వాడు నీకు కానీ నువ్వేం చేయాలా నువ్వు మేలేం చేయాలా అదే ఉంది ఇక్కడ ఒకప్పుడు నువ్వు ఎంత భయంకరం జీవించు కానీ ఆయన నేను క్షమించింది కదా నువ్వు కూడా క్షమించాలా వాళ్ళు ఏమన్నా తెలుసా నువ్వు వాళ్ళకి ఆల్రెడీ ఏమన్నా తెలుసా నేను నేను ఇంత చేస్తున్నా ఎంత అయితే నాకు అంటే నేను మళ్ళా పిలిచా అని చెప్పి నువ్వు డిమాండ్ చేస్తున్నావా అన్నాడు నేను డిమాండ్ చేస్తే నేను నువ్వు కనుక్కొని నాకు ఇవ్వనన్నాడు తర్వాత ఆయన మాటలకు ఏమయ్యా నువ్వే చేయని చెప్పాను చేస్తున్నా అయిపోవచ్చు చూడండి ఇవన్నీ ఇవే చాలా చాలా భయంకరంగా జరిగింది నా కానీ నేను ఇప్పుడు చెప్తున్నా అతిథి ప్రార్థన చేసి చెప్తా పర్సనల్గా ఉంటే ఈ బ్రదర్గా చెప్తా ఆయన ఏదో కూడా నాకు చెప్తాడు ప్రార్థన చేస్తూ ఉంటావు అంటే ఎందుకు ఇవన్నీ లోకంలో మనకి శ్రమ కలుగును అన్నాడు ఆయనను నేను లోకాన్ని జయించను అన్నాడు కాబట్టి జయించాలా ఆయన జయించండి కదా నువ్వు కూడా జయించాలా ముగించేస్తా వాక్యం ఏముంది అక్కడ చూడండి మరణం ద్వారా నశింపజేటకు జీవితకాల మంతి మరణ భయం నుంచిత దాశనకు విడివడిన వారిని విడిపించటకు ఆయన కూడా ఏం చేసినట్టు ఆ రక్త మాంసంలో పాలు అంటే నీకు సంపూర్ణ విడుదల కల్పించండు కాబట్టి నువ్వు బానిసం కాదు నువ్వు స్వతంత్రుడువే నువ్వు కుమారుడువే ఆయన కుమారుడుగా చేసుకున్నాడు నేను ప్రథమ ఫలంగా చేసుకున్నాడు కాబట్టి నువ్వు భయపడద్దు కాబట్టి ను ధైర్యంగా నువ్వు జీవించాలా అనే విషయం అక్కడ చెప్తున్నాడు తర్వాత చూడండి ఇప్పుడు చూడండి ఎస్ఐ గ్రంథం లే న్యాయాధిపతులు చూడండి ఒకసారి న్యాయాధిపతుల ఆరోగ్యం చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం చూస్తాం మీకు తెలిసిన వాక్యమే న్యాయాధిపతుల గ్రంథం ఆరోగ్యం ఒక వ్యక్తి గురించి మనం అక్కడ చూస్తాం ఈ వాక్యం అని తెలుసు కానీ ఏముంది అక్కడ పదకొండు వచ్చింది చూడండి త్వర త్వరగా విజ్ఞానులకు వందలు చుండగా గడబడి పరాక్రమముద వ్యవహానికి దూడయంతో అనగా విద్యను చిత్తము నా ఏదిన వాడా ఏమో మాకు దోడ ఎది ఎదరా ఇదంతా మాకు ఎలా సంభవించను ఏమో మా మా పిత్రులను మాకు వివరించిన ఆయన అద్భుత కార్యం అన్ని ఏమాయను ఏమో మమ్మల్ని విడిచిపెట్టి విద్యాలను చేతికి మమ్మల్ని అప్పగించదని అతని సిస్టర్ హలో ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం చూస్తున్నాము ఆయన పేరు ఏంటంటే గిద్యోను ఆయన పేరు గిద్యోను ఇస్రాయల్ ప్రజలు దేవునికి విధేత చూపించకుండా పాపను చూస్తున్నప్పుడు ఆయన ఏం చేసిండంట శత్రువులు చేత అప్పు చెప్పేసిండు తర్వాత చూడు వాళ్ళ సొంత పొలాలు ఉండే కదా వాళ్ళ పొలాల్లో శత్రులు ఆక్రమించుకొని ఉంటే వాళ్ళ పొలాల్లో వాళ్ళే సాటుకుపోయి దుల్పోల్చినంత పరిస్థితి వచ్చింది అనట అంటే మీరు అర్థం చేసుకోండి ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది నాది పొలము శత్రు వచ్చిండు వాడికి తెలియకుండా నేను దొంగ చాటుకు పోయి నా పొలం నేనే ధాన్యం చేసుకోవాలంటే ఎంత ఎంత భయంకర పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడికి ఒక ఆత్మీయ సత్యం మనం ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాలి ఏంటంటే చూడండి అప్పుడు ఏమవుతుందంట యువ దూత అతని కనబడి పరక్రమ గల బలాజుడు కదా పరక్రమ బలాజుడని దేవుని దూత చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు ఆయనేమంట భయంతో భయంతోనేం చేస్తున్నాడు నువ్వు భయపడతా భయపడతా పోయి అక్కడ పోయి ఏం చేస్తున్నాడు అవి దొల్లబడతా ఉన్నాడు తన దాని కుటుంబం కొరకు కానీ ఇక్కడే దూత ఏమంటున్నాడు బలాజ్యుడు అంటున్నాడు అంటే నువ్వు బలాజ్యుడివే కానీ నువ్వు మర్చిపోయాడు నువ్వు బలాజ్యుడివే కానీ మర్చిపోయిండేది మర్చిపోయిండు కాబట్టి మనం మర్చిపోవద్ది ఇక్కడి నుంచి అది మనం ఈరోజు నువ్వు బలాజ్యుడిగా బలవంతుడిగా దేవుడిని తయారు చేసిన ఆయన ఎందు ప్రభు ఇచ్చు మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతుల వినుడు అన్నట్టు ఎపిసేసిన పత్రికలో చూస్తాం మనం ఆరు పదిలో అంటే ఆయన ఇచ్చి బలమైన శక్తిని బట్టి ఆయన బలవంతులే ఉండడం అంటే బలవంతులుగా తయారు ఎందుకు బలవంతుడు బలవంతుతోనే పోట్లాడతారు కదా ఎందుకు ఒకడు ఉన్నాడు ఒకడు బలవంతుడు కానీ వాను నేను పోట్లాడాలంటే నిన్ను బలవంతుగా పరక్రమశాలిగా దేవుడు నేను తయారు చేసిండు అది నువ్వు మర్చిపోయినావు మర్చిపోయి వాళ్ళతో యుద్ధం చేయాల్సింది పోయి నువ్వేం చేస్తున్నావు దాసుకుంటూ దాసుకుంటూ పోయి తెచ్చుకుంటున్నావు వండుకోవడం తింటున్నావు అంటే ఉపమాని మీరు చేసుకోండి కానీ దూత్ ఏమంటున్నాడు దేవుడు చెప్తున్నాడు ఆజ్ఞ బల ఏముంది అక్కడ పరాక్రమం పరాక్రమం రెండు పేర్లు ఇచ్చి పరక్రమవంతుడు బలాజ్యుడు అంటే టూ బిరుదులు ఉన్నాయి పరక్రమశాలి అంటాడు వాకు తిరుగులేదు అన్నట్టు తర్వాత బలవంతుడు అన్నట్టు కానీ ఆ పరాక్రమం ఎక్కడ పోయింది ఆ బలవంతం ఆ బలం ఎక్కడ పోయింది ఈ రోజు అర్థం చేసుకోవాలా నీలో నువ్వు నీ నీ యొక్క ఆసక్తి ఈ రోజు నీ ఆసక్తి నువ్వేం చేయాలా రెట్టింపు చేసుకోవాలా నీ విశ్వాసాన్ని ఇంకా నువ్వు బలపరుచుకోవాలి ఈరోజు అలా లుయ్య నేను పరక్రమశాలుగా దేవుడు నన్ను తయారు కాబట్టి నేను భయపడను శత్రుకు నేను భయపడ్ను ఏ సైతాన్ని నేను భయపడు కదా సార్ చెప్తున్నా భయంకర వస్తాయి భయం కళలు ఎంత చేస్తావు కానీ భయపడం ప్రార్థన ద్వారా విజయం పొందుతాం అదే మనకు ఆయుధం కదా అప్పుడు ఏమంటున్నక్కడ ఆయన ఒక మాట అంటున్నారు చూడండి ఏమంటున్నక్కడ యహోవా మాకు తోడైన ఎట్లా జరిగిందయా దేవుడు మాకు తోడుగుంటే ఎట్లా జరిగింది అంటాడు అక్కడ ఒక విధమైన వాళ్ళ అవిధేత చూపిస్తే శత్రులు కదా అప్పని చెప్పిందో ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలా దేవుడు మాకు తోడుగుంటే ఇదంతా ఎట్లా జరిగిందని మరి దేవుడు తోడుగలేడా ఏకి మరి ఎట్లా జరిగింది అట్లా అర్థం చేసుకోవాలి వాక్యం రెండు విధాలకు అర్థం చేసుకోవాలి ఒకటి అవిధేతలు నువ్వు ఉంటే నేను విధేయత నేర్పిస్తాను ఆయన నువ్వు నిన్ను శ్రమలో పంపిస్తాడు ఒకటి నువ్వు విధేయత ఉన్నా కూడా ఇంకా నువ్వు సంపూర్ణంగా రావడానికి నీకు శ్రమలో కూడా నేను ఉంటాడు అది ఎట్లా అనేది నీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఈరోజు నేను ఏ రీతిగా శ్రమ అనిపిస్తున్నాను అనేది నీకు ఈరోజు ఇక అర్థం ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి చూడండి ఆ గిద్దు అంతా దేవుడు మాట్లాడుతున్నాడు పరాక్రమ గల నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు దేవుడు మాకు తోడు ఉంటే మాకు దేవుడు నీకు తోడే ఉన్నాడు అంటే తోడుగా ఉన్నాడు నీకు అర్థమవుతుంది కానీ దేవుడు నాకు ఉంటే నాకు ఈ శ్రమ ఎందుకు వస్తుంది ప్రభా అంటున్నాడు అంటే రివర్స్ అన్నట్టు అంటే దేవుడు మనకు తోడుగా లేకపోతే మన ఇంతకాలం బ్రతికే వాళ్ళమా మన కాలాలు మన మన జీతం ఎన్నెన్నో భయంకరంగా సంబంధించి ఇచ్చిన వాళ్ళం మన అందరం కదా మరణం చివరి వరకు పోచ్చిన కానీ ఆయన కాపాడిందా లేదా చూడండి కాబట్టి చూడండి ఏమంది అక్కడ యహోవా ఐగుప్తి దేశంలో నుండి మమ్మల్ని రత్తించని చెప్పచ్చు మా పితరులు మాకు నేర్పించిన వివరించిన ఆయన అద్భుత కాలం ఏమాయను మమ్మల్ని విడిచిపెట్టి మిద్యాన చేతికి అప్పగించాయని అతని చెప్పగా చెప్తున్నాడు ఆయన మా మా పితరులన్నీ కాలంలో చేసిన అద్భుతాలన్నీ ఏమైనా అయ్యా అంటే అది దూత ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ దూత ఈ రివర్స్ ఈయన ఏమంటాడు దూతకు ప్రశ్న వేస్తున్నాడు అంటే మనం అంతే కదా ప్రభా నాకు ఎందుకు ప్రభా ఈ శ్రమ కదా అంటే రివర్స్ అంటున్నాడు ఆయన చెప్పాలా ఎందుకు నువ్వు ఇంతగా శ్రమ ఎందుకు పడుతున్నావు ఆ అవినేత నువ్వు బయటికి రా అని పాప నుంచి విడదల బొందు నీకు విజయం ఇస్తానని అన్నప్పుడు ఈయనే రివర్స్ అడుగుతున్నాడు దేవుణ్ణి అంటే ఒక విధంగా ఆశ్చర్యం కదా చూడండి కొంతమంది అట్లానే ఉంటారు కాబట్టి మనం అట్లా ఉండద్దు దేవుని మనం ఇప్పుడు కూడా మన దేవుడి మీద అనగొద్దు మనం ఆయన నీ విడిచిపెట్టాడు దేవుడిని అక్కడే ధైర్యం వచ్చేయాల గిద్దు కానీ ఆయన ఏం చేస్తుంది తెలుసా దేవుడు మాకు తోడుగుంటూ ఇవన్నీ మాకు ఎందుకు జరుగుతున్నాయి అన్నప్పుడు అంటే దేవుడు మాకు తోడుగా లేదా ఖచ్చితంగా నీకు తోడుకున్నాడు కాబట్టి నువ్వు ఇంతగా విశ్వాసం ఇచ్చి ఉన్నావు చూడండి తర్వాత అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి విద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేల్ ను రక్షింపము నేను వాడను నేనే అని చెప్పగా అతను చిత్తము నా లేనవాడ అని సహాయం చేత నేను ఇజ్రాయేల్ను రక్షించగలను నా కుటుంబమును నా మనస్ నా మనష్య గోత్రము మనష్య గోత్రములు ఎన్నికలేని వాడి కుటుంబ నేను కనిష్ట ఉన్నానని అతనితో చెప్పాను అందుకు ఎహో అయినని ఏమి ఏం పర్లేదు కనిష్టడంటే చివరి వాడు కదా అంటే లాస్ట్ కొడుకునంటే దావిది లాగా అంతే కదా యశాకి అంతమంది కొడుకులు ఉంటే చివరికి ఎవరు ఇస్తారు రాజు ఏండు దావిదే అంటే చివరి వాడు అంటే నేను అంటే ఆయన ఐడెంటిఫై చూస్తుండ అక్కడ ఆయనలో ఐడెంటిఫై లేదు నీ గొప్పతనం నీ పేరు నీ చదువు పనికిరావు అక్కడ ఆయన మాట ఇచ్చిందంటే ఆ మాటను పట్టుకుంటేనే నీకు బలం నీకు శక్తి ఆ ఇస్రాయల్ చేతుల ఆమోలిన చేతుల నుంచి మిద్యాన్ చేతుల నుంచి నువ్వేం చేయాలా ఇస్రాయల్ రక్షింపమయా అని చెప్పినప్పుడు ఏం పర్లేదు నువ్వు వెళ్ళమంటాడు రక్షించింది కూడా కదా ఒక్కరిని హతం చేసినట్లు మొత్తం హతం చేస్తున్నా చేసిండు కదా మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు మేము అర్థం చేసుకోవాలా ఎవరా శత్రువులు ఎందుకు వాళ్ళు పటబడిండు గిద్దెంతో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు గిద్దెం ప్లేస్ లో నువ్వు ఇప్పుడు నేనున్నా మన అందరం ఉన్నాం ఇప్పుడు నువ్వేం చేయాలా శత్రు చేతులు ఉన్నారు అవిజేతలు కొంతమంది జీవిస్తున్నారు వాళ్ళు మతపరంగా జీవిస్తాను నువ్వు ఏం చేయాలో వాళ్ళని నువ్వు బయటికి తీసుకొని రావాలా హలలుయ ఇది తీర్మానం హలలుయ అందుకు దేవుని రక్షించు నీ లోకంలో కాబట్టి నీ మొదటి స్థితి నీ మొదటి ప్రేమ ఈ రోజు జ్ఞాపకం చేసుకున్నావు హలలుయ మనందరం జ్ఞాపం చేసుకున్నాం నేను కూడా జ్ఞాపకం చేసుకున్నా హలలుయ ఎందుకంటే ఇవన్నీ మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతగా మనం జీవించాలా హలలుయ కాబట్టి ఆక చూడిన తర్వాత ఇంకొక చివరి వాక్యం చేసి నేను ముగించేస్తాం యశగ్రంథం నలభై రెండవది చివరి వాక్యము నీకు మూసి ఒక వాక్యాన్ని ముగించేస్తా యషో గ్రంథము నలభై రెండు ఫార్టీ టూల సిక్స్ చూడండి ఇరవై తీసే త్వరగా ఫార్టీ టూ కదా అదేనా ఐజే ఫార్టీ టూ నేను కాపాడి ప్రజలకు నిబంధనగాను అజనులకు వెలుగు గాను నేను నియమించి ఉన్నాను హలూయ హలూయ చూడండి చివరి వాక్యం గుడ్డి వారి కళ్ళు తెరిచకును అంటే వాళ్ళు ఎక్కడున్నారు అంధకారంలో ఉన్నారు గుడ్డి వారిలాగా ఉన్నారు అంటే ఆయన చూడలేని స్థితులు ఉన్నారు తర్వాత సరసాల వారిని వెలుపులు తెప్పించకును చీకట్లో నివసించే వారిని బంది గృహం నుంచి వెలుపులు అంటే ఇవన్నీ ఒకప్పుడు మనం ఉన్నాం కదా ఉండాలి వాకింగ్ కదా అన్ని ఆయన చేసిండు ఆయన మరణం ద్వారా వాటన్నిటిని చేసి బయట తీసుకొచ్చిండు తర్వాత అవి నువ్వు చేయాలా ఇప్పుడు అంటే నువ్వు మరణించాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా అంటే నువ్వు మరణించాలా కదా చివరి వరకు ఆయనకు వరకు జీవించాలి కదా రతుకు దగ్గరి ఇస్తే చావైన మేలు అన్నాడు అంటే వాక్యం మన జ్ఞాపకం రావాలా కదా అంటే దాని అర్థం ఏంటంటే నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రభు కోసమే జీవిస్తా అనేది అక్కడ అర్థం చేసుకోవాలి తర్వాత చూడండి యహోనకు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి అంటే రక్షణ పొందినప్పుడు అంటే రక్షణ పొందిన అందరూ పిలువబడిన వారు అందరూ పిలువబడిన వారే ఎందుకు దేవుడు పిలిచిండు అని అనుకుడు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నేను చేయి పట్టుకొని ఎందుకు నిన్ను కాపాడి ఫస్ట్ నేను కాపాడి తర్వాత ప్రజలకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నేను నియమించా అంటే ప్రజలు అన్ని జనులు అంటే రెండు గుంపులు కనిపిస్తున్నాయి అక్కడ ప్రజలు ఎవరు అనే జనులు ఎవరు మనం అర్థం అంటే అందరినీ ప్రజలు అంటే దేవుని బిడ్డలు కావచ్చు అందుంటే రక్షణ బంధన వాళ్ళు కావచ్చు రెండు బాధ్యతలు నీకు ఉన్నాయి అందుకే నేను నిన్ను కాపాడినా అని అన్నాడు కాబట్టి మనల్ని ఎందుకు దేవుడు కాపాడిండు ఇది మనం అర్థం చేసుకోవాలి మతపరం జీతంలో సంఘాలు ఇవన్నీ బోధించారు బోధిస్తేమై తెలుసా అది ఎంటీ అయిపోతుంది వాళ్ళు వెళ్ళిపోతారు కదా బోధించారు కాబట్టి మనం ఒక దగ్గర కూర్చోవద్దు మనం కూర్చునే వాళ్ళం కాదు మనం మనం అనేక చోట్ల వెళ్ళి ప్రకటించే వాళ్ళం అనేకులకి వాక్యాలు చూపించే వాళ్ళం దేవుడు ఆ రీతిగా తీర్మానం చేసుకోవాలా మనం మనం తీర్మానం చేసుకోవాలి రీతిగా ప్రభు నన్ను అందుకే ప్రభావ ఇంతకాలం రక్షించాను కాబట్టి నేను ఈ నుంచి భయపడి యుద్ధను తర్వాత దూత వచ్చి మాట్లాడండు బలం తెచ్చుకున్నాడు తన కత్తిని పెట్టుకున్నాడు యుద్ధానికి బయలుదేరి ఆమ్మోయిన చేతిలో నుంచి ఇస్రాయల్ ప్రజలను బయట తీసుకొచ్చిండు ఏలి ఎలిష ఏలియా గురించి చూస్తే ఏలియా ఈ చెట్టు ఏం చేస్తాను భయపడంండు ఒక ఆమె సవాల్ చేస్తే భయపడంండు అంత అద్భుతాలు చేసిండు అంత గొప్ప సేవ చేసిండు భయపడి ఏలియా ఏలియా భయపడిన తర్వాత ఒక గుహలో దాచుకున్నాడు తర్వాత ఏమైంది దేవుని స్వరం ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నప్పుడు నేను ఒక్కడనే ప్రభావానికి ఒక ఉన్నప్పుడు తర్వాత చెప్పి నువ్వు కాదు ఏలియా ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి నువ్వు ఏం చేయాలా అదిగో అక్కడ రొట్టె ఉంది నీళ్లు ఉన్నాయి నువ్వు భోజనం చేయి తర్వాత నువ్వు బయలుదేరు నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంది కాబట్టి నువ్వు బయలుదేరినప్పుడు బయలుదేరా కదా బయలుదేరి ఆహాపు కంటే ముందుగా పరిగెత్తున్నాను రథము కంటే ముందుగా పరిగెత్తిండు ఎంత ఎనర్జీ ఉండొచ్చు చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా గొప్ప గొప్ప సేవకులే భయపడి కానీ దేవుడు విడిచిపెట్టలే కాబట్టి మన బలం తెలుసా నేను ఒక ఉన్నప్పుడు దాని నుంచి విడుదల మనుషులు అక్కడే ఉంటారు ఇక అయిపోయింది లేక ఇంకా ఏం లేదు నాది అయిపోయింది లే ఇంకా యథావిధిగా జీవిస్తాం లే ఏం కాదన్నట్టు ఉంటారు కానీ తప్పది దేవుడు మళ్ళా దేవుడు అలాంటి వాళ్ళు వేసేవాళ్ళు బైబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ చదివితే కదా నీకు ఇవన్నీ అర్థమైతే అందుకే మన దేవుని వాక్యాలు ధ్యానించాలి చాలా జాగ్రత్తగా ముఖ్యంగా ఎవరి వస్తుంది వాక్యాన్ని నీకు ఎక్కలేని విశ్వాసం వస్తూ ఉంటుంది ఇవన్నీ నీకు తెలుస్తా ఉంటాయి అరే కరెక్టే కదా ఏలే వచ్చి తర్వాత ఏలేని దేవుడు మళ్ళా బలపచ్చు కానీ మరి నన్ను ఆ విశ్వాసం నీకు వస్తాం అందుకే నువ్వు వాక్యాలు ధ్యానిస్తూ సమయం దొరికినప్పుడే వాక్యాలు మొబైల్ ఫోన్ లో కానీ లేకుంటే టైం దొరికినప్పుడల్లా ఒక గుర్తొచ్చిన వాక్యాల్లో నెమరేసుకుంటూ ఉంటావు ఎందుకు మన విశ్వాసం బలపడటానికి కాబట్టి తర్వాత ఏం చేయాలా మనం ఒక వెలుగుగా దేవుణ్ణి నియమించింది కాబట్టి నువ్వు వెలుగు నువ్వు చీకటి కాదు కాబట్టి ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ నేను లోకానికి వెలువే ఉన్నాను నేష్ కాబట్టి నువ్వు కూడా వెలుగే ఆయన వెలుగు వెలుగులాగా నీలో ఉన్నాడు కాబట్టి నీళ్ళు వెలుగు బయలుదేరాలా అనేకులు చీకటి గల చోట్లది వెలుగుచ్చే దీపంలాగా ఉండాలా కాబట్టి నువ్వేం చేయాలా నువ్వు బయటకు రావాలా అలా లియ కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టాలి మనం ఈ లోకంతో మనకి ఏ పని లేదు ఈ లోకపు దాని ఆశ గతించిపోతుంది కానీ దేవుడి చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం జీవించిన వాక్యం చెప్తుంది మనం నిరంతరం మన ప్రభులో జీవించాలంటే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వాళ్ళలాగా మనం ఉండాలా కాబట్టి మనం భయపడద్దు ఈ రోజు నుంచి మనం అర్థం చేసుకోవాలా మన జీవితం మన జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు మన జ్ఞాపకం చేసినవన్నీ ఈ రక్షణ జీవితం ఏరీతికుంది నేను ఏరీతి నేను పిలుచుకున్నా నీ మొదట జీతు వేరేతి ఉందా అవన్నీ దేవుడి జ్ఞాపకం చేసిండు నీకు విడుదల కల్పించిన ఇన్నొక ఒక నిబంధనగా నేను తీసుకున్నా కాబట్టి నువ్వు భయపడొద్దు విద్యం లాగా మనం లేవ్వాలా హలలుయ్యా కాబట్టి మనం భయపడకున్నా చెప్తున్న బల పరక్రమ గల అన్నాడు కాబట్టి మనం పరవక్రమంతులుగా ప్రవణను తయారు చేయి రోజు నేను ఇంకా బలహీనంగా ఉన్న ప్రవణను నా విశ్వాసాన్ని వద్దీలు చేయి ప్రవాన్ని ప్రార్థించాలి ఎందుకంటే శిశువులు అడిగిండు మాకు విశ్వాసం కొంచెం ఉంది ప్రభావ మా విశ్వాసాన్ని వృద్ధి చేయమన్నారు శిష్యులు అడిగిందా లేదా కాబట్టి మనం అడగాల ప్రభావ నాకు విశ్వాసం ఇంకా పుట్టించు ప్రభావా నా విశ్వాసం ఇంకా రెట్టింపు చేయప్రవా అని ప్రార్థన చేయాల కానీ విశ్వాసం ఎట్లా వస్తుందా అది అడుగుతారు విశ్వాసం కావాలని కానీ అది ఎట్లా వస్తుందో మళ్ళా తెలియదు ఎట్లా వస్తుంది విశ్వాసం దేవుని వాక్యం వస్తుంది మనం అడుగుతున్నాం కానీ దాన్ని తెలుసుకోవట్లేకపోతున్నాం అదే జ్ఞానం అలా కాబట్టి చూడండి అందుకే బైబుల్లో దేవుడు అనేక విషయాలు మన కొరకు దాచిపెట్టింది కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకొని మన జీవితంలో అవలంబించుకొని మరీ విశేషంగా ఈ చివరి కాలంలో మనం చాలా పరిశుద్ధంగా జీవించాలా జాగ్రత్తగా జీవించాలా ఈ లోకం మాలిన అంటకుండా ప్రభు కొరకు రోషంగా జీవించాలా ప్రభవా నేను జీవించలేకపోతున్నా ప్రభా నువ్వే నాకు సాయం చేయ ప్రోవా అన్నప్పుడు నేను ఖచ్చితంగా సాయం చేస్తాడు హలలుయ్య కాబట్టి మన జీతాలు ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించుకొని ఆ విద్యులాగా ఏలియా మనం పరిగెత్తాలా హలలుయ్య ఇంకొక వాక్యం కూడా ఉంది ఆయన ఏమో అదే కీర్తన కను నేను బైబిల్ తీయద్దు నేను రాసుకున్న పేపర్ మీద ఏమో తెలుసా నలభై ఐదులో ఒకటిలో నీ కత్తి మొలను కట్టుకునము నీ తేజెస్తే నువ్వు ప్రభావంగా ధరించుకుని అన్నాడు ఎవరు సూర్యుడు సూర్యుడు అంటే నేను సూర్యుడు లాగా తయారు చేస్తాను దావితి భక్తులు చెప్తున్నా అక్కడ దావితి భక్తుల ద్వారా మాట్లాడుతున్నాను దేవుడు నువ్వేం చేయాలా ఆత్మ వాళ్ళైన అడ్గం అంటే దేవుని వాక్యని పట్టుకొని ఆయన ప్రభావం ధరించుకొని నువ్వేం చేయాలా బయలుదేరాలా ఎక్కడ బయలుదేరాలా చీకటి గల చోట్లకు బయలుదేరాలి బయలుదేరాలా అక్కడ అనేకులు బంధింపబడినారు వాళ్ళందరూ విడిపిస్తారు నువ్వేం చేయాలా నువ్వు బయలుదేరాల అంటే నువ్వు ముందుకు సాగాల ప్రభు కొరకు అలలుయ్యా అలాంటి తీర్మానం మనం ఈరోజు చేసుకోవాలా దేవుడు చిన్న వాక్యం తెలిసింది కాక